కీర్తన పన్నెండు ఎక్కడి నరకములు ఎక్కడి మృత్యువు మాకు దక్కి నీ దివ్యనామామృతము చూరగుంటిమి తమితో శ్రీపతి నీ దాసుల చేరినపుడే యమకింకర భయముల నగిపోయ జమల నీ ఆయుధల అంచనము మోచినప్పుడే అమర కాలదండ ములవి ఎల్ల మునుని నగరి త్రోవ మొగమైన ఎప్పుడే ఘనయామ్య మార్గముకట్టువడియొనరనీ తిరుపతి ఒక రాత్రి ఉన్నపుడే కనలు కాల సూత్రాది ఘాతలెల్ల పూడే ఎడరై ీ మంత్ర జప ఎంచుకున్నయపుడే కడు చిత్రగుప్తుని లెక్కలు గడచే వడిగా శ్రీవేంకటేశ్వర మీ శరణనగా అడరి వైకుంఠము మా అరచేత నిలిచే